మంచిది దేవుడి నామానికి స్వూత్రములు చేరు వచ్చిన మీ అందరికీ నా పొందనములు నేను మీ మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకుని కొన్ని మాటలు మీతో దేవుని మాటలు ప్రేమ కలిగిన మాటలు మీతో చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచుకునే దినాన్ని మరి సమకూర్చినందుకు దేవుడి నేను ఎంతైనా రుణస్తుంది మనందరమే రుణస్తున్నారు మీరు ఎవరైనా బాప్ తీసుకు తీసుకుని వారున్నారా అందరూ బాప్తీస్ తీసుకున్న వాళ్ళు శుభ మంచిది చిన్న ప్రార్థన చేసుకుని వాక్దే చేసుకున్నాను మరి నాకు ఇచ్చిన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను చిన్న ప్రార్థనలు చేసుకున్నాను పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధ జీవు కలిగి నాయన జీవాధిపతి ఏసయా నీ నామానికి స్తోత్రాలు ప్రభు ఎదుగున్నాయటి వరకు ఆయన మరి పాటల్లోనూ ప్రార్థనలోను మీరు నడిపించారని పొందున ఆరాధనలో నడిపించారు నడిపించారని పొందన్నారు ముఖ్యమైన సందేశాన్ని ప్రభా మీరు వివరించిపోతుండగా ప్రభా మా హృదయాలు తెరవని ఆయన వినగలిగినటువంటి చెరువులను గ్రహించగలిగినటువంటి మనసును మాకందరికి మీరు అనుగ్రహించేదేవాదిగో ఆయన ఈ లోపంలో ప్రభావం వేరు పడిపోయి మా శాపంలో నుంచి మా పాపంలో నుంచి మా రోగంలో నుంచి మా వ్యసనంలో నుంచి ప్రభావం మమ్మల్ని వేరపరిచి ప్రభా ప్రభా నీ ప్రేమను ప్రభావ మాకు పంచి ప్రభా నీ పాదాలు చూపి కూర్చొని ప్రభా కొంత ధ్యానించడానికి నేను ఆరాధించడానికి నేను మహిమపరచడానికి నేను గణపరచడానికి ప్రభావ నీవు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి పొందనా ప్రభావ అందుచిస్తున్నాను దేవాన్ని పొందునా ప్రభా ఇదిగోనైనా మరి ముఖ్యమైన ఘటన ప్రభా వాక్యాన్ని వివరించుకోబోతుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఎందుకోనైనా నీ వాక్యం అని కట్గవుతో ప్రభా మా హృదయాలను ప్రభా మీకు తెరవండి దేవాన్ని పొందునా ప్రభా మా దీపాలు మా పాదాలు ప్రభా వాక్యం ప్రభా దీపమై ఉన్నది ప్రభా అది ప్రభా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తుందో ఆ విధంగా ప్రభా ఈ వాక్యానుసారంగా ప్రభా మేము ఈ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకుని చీకట్లో ప్రయాణించుకోకుండా అనేకులకి వెలుగు ఈ లోకానికి ఉప్పువైనా అనుగ్రహించమని శక్తి కలిగినటువంటి ఏసై నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి న్యాయాధిపతులు న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయులు పదకొండవ అధ్యాయము ఒకటో వచనం దగ్గర నుంచి చదువుకుంటూ వివరించుకుంటూ వెడదాం న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ వాక్యాన్ని వివరించుకుంటూ వెడదాం యహోస్ తర్వాత ఉంటుంది నా బైబిల్లోనైతే పేజీ నెంబర్ రెండు వందల తొమ్మిది పదకొండవ అధ్యాయము ఒకటి వాడైన యొక్క విలాద్వాడైన యువత పరాక్రమం అతను వేసవ కుమారుడు అతను వేసకుమారుడు కన్నుడు అతనికి అన్ని స్త్రీకి కూర్చున్న వాళ్ళ మా తల్లి స్వాస్థ్యం లేదని ఎత్తోదరూ దేశంలో నిలసింపగా అందర్జనకు వచ్చి అతనితో కూడా సంత ిలాదు వాడైన యువత పరాక్రమము గలాద్యము పరాక్రమము బుండీ ఇతను ఒక దేశస్తుడు ఆ దేశం పేరు గిలాదు దీంట్లో ఇతను పరాక్రమము కలిగిన వాడు చూస్తే ఇప్పుడు వెళ్ళారా ఈ దేశ రక్షణ కోసం గాని ఈ రాష్ట్ర రక్షణ కోసం గాని ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటది ఆ వ్యవస్థ పనిచేసే వ్యవస్థని మిలిటరీ అనొచ్చు పోలీస్ వ్యవస్థ నుంచి వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళని తీసుకుంటారు పిరికివాడిని తీసుకుంటారా వాడు దేహదారుడ్యం బాగా బలమైనటువంటి వాడు చక్కగా ఎత్తుగా ఉన్నటువంటి వాడు వాడు బలం కలిగిన వాడు ఎంత దూరం అయినా ఏ పైన అయినా అప్పని చెప్తే ఆ పని చేసుకొచ్చేవాడు అయి ఉండేవాడిని ఈ పనుల్లోకి తీసుకుంటారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గిలాబు వాడైన యువత పరాక్రమము కలిగిన వాడు బలాడు గొడవలో గాని వాటిలో వీటిలో చూస్తే ఏం చేస్తారంటే ఎవరునన్నా వెనకమాల తెలివిగా కొంతమందిని వాడుకోవడానికి వెనకమాలండి ఏదో కచ్చో కర్రో ఏదో టిచ్చి కొట్టుకోలేటప్పుడు కొంచెం బాగా లావుండీ వాడిని ముందు పెట్టి వెనకమాల ఉంటారు కదా అవునా కదా మన దేవుడు చాలా గొప్ప నమ్మదగిన మన బలముని బట్టి కాదు గాని మనం అతిశయించాల్సింది దేవుని బట్టి ఆ రోజు గొలియాతు ఎత్తు ఎంత ఆరు మురల దాడి మరి ఎంత ఎంత ఎంతవాడు చిన్నవాడు అతను బలాఢుడే భయంకరను బలాగుడు పది మందిని వచ్చినా ఒక్కసారి ఇట్లా పెట్టి ప్లేట్ లో మనం అన్నం కలుపుకుంటామే ఆ విధంగా పది మందిని వచ్చినా చంపేసి గి చంపేటటువంటి పరాక్రమం కలిగిన ని ఆ పరాక్రమము దేవుని ఆలోచన పట్ల దేవుని శక్తి పట్ల దేవుని దేవుని తోడు వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ పరాక్రమత్తుడు అయి ఉండొచ్చు బలాజ్యుడు అయ్యుండొచ్చు కానీ ఏం జరిగిందండి ఒక్క రాయితో గులియాతును చంపివేసింది కదా దేవునికి స్తోత్రం హెలు ఇక్కడ వయసుని బట్టి కాదు ఇక్కడ నీ ఎత్తును బట్టి కాదు ఇక్కడ నీ బలములు గట్టి కాదు నువ్వున్న స్థితిని బట్టి గాలిగాలి దేవుడు నీతో ఉంటే అలాంటి గొప్ప నీ జీవితంలో నీ కుటుంబంలో నీ కులస్తులతో నీ ఊరిలో నీ పట్టణములో నీ గ్రామములో ప్రతి చోట కూడా దేనికి పనికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎన్నుకుంటాడు నిన్ను నిన్ను ఆయన పాత్రగా పనిముట్టుగా నిన్ను ఎందుకంటే ఆయన ఇప్పటి మనం లేఖనాల్లో బయటలో చూస్తే విద్య పామరులను చదువు లేని వారిని దేనికి పనికి రాని వారిని దేవుడు ఏం చేశాడంటే ఆయన శిష్యులుగా ఎంచుకున్నాడు ఆరో ఆశ్చర్పలు చాలా మంది ఉన్నారు తెలివి కలిగినటువంటి జ్ఞానులు అనేక మంది ఉన్నారు ఎందుకంటే యేసు పుట్టి అప్పటికే సేవ చేసి మొదలు పెట్టాడు ఏసు పుట్టినప్పుడు ఆయన చూడటానికి వెళ్ళిన వాళ్ళలో జ్ఞానులు ఉన్నారు బాగా తెలివి కలిగిన వారు ఉన్నారు అంటే అంత మంది జ్ఞానులున్నా గాని దేవుడు ఆ జ్ఞానాన్ని వాడుకోలేదండి ఆ జ్ఞానం చూడలే దేవుడు వెళ్ళలేదండి ఆ జ్ఞానం అవసరమే లేదండి మనకి ఈ లోక జ్ఞానం ఈ లోక స్నేహం దేవునితో వైరం దేవునికి ఏం కావాలని అంటే దేనికి పరికిర అంది దేవుడు దాన్ని తీసుకొని తలకు మూలరాయిగా చూస్తాడు దేవునికి స్తోత్రం హె ూయా ఇక్కడేంటండి గిలాదు వాడైన యువత పరాక్రమము కలిగిన వాడు అయితే మేశ ఇక్కడ వేష కుమారుడని ఎందుకు చెప్పగలిగాడు అని ఎందుకు రాయగలిగారు ఏంటి అని అంటే అతని స్థితి ఒక కులాని బట్టు మనిషి పుట్టుకను బట్టు మనిషికి ఉన్నటువంటి రంగుని బట్టు మనిషి వేసుకున్నటువంటి బట్టలని బట్టు మనిషికి ఉన్నటువంటి ఆత్మపాక్షలను బట్టు మనిషికి ఉన్నటువంటి బలాన్ని బట్టు బలగాన్ని బట్టు జనం చాలా అంతసేయపడతా ఉంటారు వీటన్నిటిని బట్టి ఇవి ఎవరికైతే లేవో ఎవడకైతే ఇవన్నీ కొదురుగా ఉన్నాయో వాడిని చిన్న చూపు చూసి సమాజంలో ఏం చేస్తారు దూరంగా ఉంచుతారు వాడిని సమాజానికి విదివేస్తారు ఎందుకు అంటే నువ్వు నల్లగా ఉన్నావు అరే నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు చండాలంగా ఉన్నావు నువ్వు మంచి బట్టలు వేసుకోవు చాలా రోతగా ఉంటావు నీకు ఆస్తి లేదు నీకాల జనా ఉండేరు నీకు బలం లేదు ను దేనికి సరైన వాడివి కాదు నీ పుట్టుక సక్రమమైంది కాదు అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి కారణాల చేత మనిషిని ఏం చేస్తారంటే చిన్న చూపు చూసి వాడిని ఏం చేస్తారంటే ఊరి చివర ఉంచటము దేనికి పనికి రాకుండా చేయటము వాడిని సమాజంలో వెలిగి వాడికి ఒక లెక్క అనేది లేకుండా చేయటము చేసి ఈ సమాజం గొప్పగా ఏం చేస్తారండి గొప్పగా ఆలోచించుకోవడం మొదలు పెడుతుంది ఇతను ఒక వేషనవాడంట తల్లి ఆ రోజుల్లో జరిగో జరక్కో ఆమెకున్న ఇబ్బంది ఏంటో భర్త చూసో భర్త చూడకో ఎటువంటి పరిస్థితుల్లో అట్లా ఆ పని చేసిందో తెలీదు మొత్తానికైతే ఒక కుమారుడిని కళ్ళు ఆ కుమారుడు ఎలాంటి వాడు పరాక్రమము కలిగిన గిలాదు యోత్ కళ్ళు చూడండి చిన్న చూపు మొదలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు తండ్రికి భార్య నచ్చింది కాబట్టే కదా సంసారం చేశాడు పిల్లడు పుట్టాడు తర్వాత అతను ఇంకో భార్యను కూడా చేసుకున్నాడు ఇప్పుడు ఆ భార్య పిల్లలు అంటారు రే నువ్వు వేష్ కుమారుడివి నా పుట్టుక వేరు నీ పుట్టుక వేరు మేమేమో చాలా మంచివాడివి మా అమ్మకి చక్కగా సక్రమంగా మా నాన్న పెళ్లి చేసుకుని మమ్మల్ని కన్నాడు కాని నీ పుట్టుక అలాంటిది కాదు నీ పుట్టుక అలాంటిది కాదు కాబట్టి నీవు మన తండ్రి ఇంత స్వాస్యమనేది ఆశిపోస్తులు అనేది అడగటానికి వీలేను నువ్వు అన్నా చూడవు ఎందుకనండి పాపమిత్రయం ఒక్కడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ బలం ఏంటో పిల్లను ఒక్కడగానే ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు బలహీనం అంటే ఈ విధంగా కాదు మనిషి శారీరకమైనటువంటి కాదు ఆత్మీయమైనటువంటి బలహీనం ఆత్మీయమే కాదు గాని అతని పాపం ఆ తల్లి ఆ కుమారుడు తప్ప ఇంకా ఎవరు లేరని మనం అర్థం చేసుకోవచ్చు కాని ఇక్కడ చూడండి అండి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు సక్రమంగా తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తిని అతనికి ఇస్తే అతనికి ఏ విలువ లేకుండా పోయి ఉండేదేమో చిన్న చూపు చూశారు ఏమంటున్నారు మన తండ్రి ఇంట నీకు స్వాసము లేదు యువత తన సహోదరుల నుండి పారిపోయి టో ఉదేశమున ఇక పాపం చూడండి అండి తల్లినేమో ఖీనంగా చూస్తున్నారు ఇతని పుట్టుకునేమో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు తండ్రి దగ్గర నుంచి ఏదన్నా ఆస్తిపాస్తులు వచ్చేయేమో తిన్నాము వాడితో బ్రతుదా అని అనుకుంటే ఆస్తి లేదన్నాను ఇంకా ఎంత హింస అనుభవాలి ఎంత హింసకి లోన ఉంటే ఇక్కడ నుంచి పారిపోదా వద్దు ఈ ఆస్తి వద్దు దూరంగా పోయి ఏదో బదులు అనుకున్నాడేమో దూరంగా పోయి ఏదో ఒకటి అనుకున్నాడేమో ఏం చేశాడు గిలాదు వాడైన గిలాదు దగ్గర నుంచి చోవు దేశానికి పారిపోయాడని పారిపోయి నివసించగా అల్లరి జనం యోగించి అతని కూడా సంచరిస్తున్నాడు ఏవండి మరి చూడండి ఒక ఒక తండ్రి ఆదరణ లేదు ఒక తల్లి సరిగా లేదు అన్నదమ్ములు పట్టించుకోవటం లేదు ఆస్తిపాకులు ఏమి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయి అనాథగా దిక్కుమాలిన వాడిలాగా దేనికి సమాజంలో లెక్కలేని వాడిలాగా దూరంగా పోయి బతుతా ఉంటే అల్లరి కాడుకునేవాడు గాలికి అటు ఇటు తిరిగేవాడు ఏ పని లేని కోరంబుకులు అందరూ కలిసి చేరేది దగ్గరకి ఆడుకోవడానికి ఇక దుర్వ్యసనాలకు అలవాటు అవ్వచ్చు ఇతను కొట్టచ్చు గెల్లొచ్చు ఏ విధం చేతనైనా ఇతను హింస పెట్టవచ్చు లేదంటే ఇతను వాడుకోవచ్చు కదండి ఎందుకంటే ఇది తప్పురా ఇది మంచిది కాదురా ఇప్పుడు ఉండాల్సిన రీతి అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేదు ఎవరైనా పిచ్చోడి ఉంటే దారి వెళ్తా ఉంటే చిన్నపిల్లల దూరం నుంచి రాళ్ళు వేస్తూ ఉంటారు గమనించారో లేదో మరి మీకు తెలుసో లేదు చిన్నపిల్లడు చిన్నపిల్లని వాళ్ళకి తెలుసుగా తెలియగా సరదాగా ఆడుకోవడం ఆట పట్టించారు వృద్ధులు కనుక ఉంటే వాళ్ళని చదువులు ఆటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళతో ఆడిపోవడం ఇది ఒక ఇది రకమైనటువంటి ఇది ఒక రకం ఆనందం అలాంటి మనుషులు ఉన్నారండి ఇక్కడ వీళ్లలో వాళ్ళు ఎక్కడా ఉదేశంలో ఆ టోబు దేశంలో ఈ గిలాద్ వాడైనటువంటి యువత ఒక్కడే ఉంటే అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాట్లు ఆడుకునేటువంటి సమూహం ఈ సమకాలికులు ఈ దిగరకు వచ్చి ఏం చేస్తా ఉన్నారు సంచరించుచుండెను కొంతకాలమైన తర్వాత అమోనీలు ఇస్రాయేలీతో యుద్ధము చేయగా అమోనీలు ఇస్రాయేలీ యుద్ధము చేసినందున గిలాద్ పెద్దలు టోబు దేశం నుండి యువతను రప్పించకపోయి ఏం జరిగిందండి కొంతకాలం అయిపోయిన తర్వాత అమోనీలు ఇస్రాయేలీ అమోనీలు ఇస్రాయేళలు యుద్ధం చేసినందున గిలాల్ పెద్దలు ఇప్పుడు ఇస్రాయేలీ అమోనీ యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం అంటే మీకు తెలుసు ఎట్లా ఉంటుందో తగ్గి భయంకరమైన పరిస్థితులు ఒక తెగ మీదకి ఇంకొక తెగ ఒక దేశం నుంచి ఇంకొక దేశం ఏ విధంగా ఉంటుందో తెలీదు ఆక్రమించుకోవాలి సంపాదించుకోవాలి అని ఆశ పుట్టినప్పుడు అక్రమము విస్తరించడం చేత ఏం జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి గిలాదు పెద్దలు టోపు తీసి గిలాదు వాళ్ళందరూ ఏం చేయాలి ఏం చేయాలి వీళ్ళు తెలియగలిగిన వాళ్లే వీళ్ళు ఆస్తి వీళ్ళ దగ్గర అనేకమైనటువంటి బౌండిక ఉన్న వాళ్లే ఒక నివసిస్తా ఉన్నారు ఒక తెగగా ఒక సమూహంగా వీళ్ళందరూ కలిసి నివసిస్తా ఉన్నారు కానీ ఏమైందండి యుద్ధం ఆసనమైనప్పుడు వీళ్ళకి ధైర్యం లేదు వీళ్ళు సాహసం లేదు సాహసం చేసేవాడు ఒకడు కావాలరా మనకి బలం కలిగిన ఒకడు కావాలి బలాహి కావాలి పరాక్రమం కలిగిన కావాలి యుద్ధంలో మనకు అలాంటి వాడు కావాలంటే ఎండున్నాడు అప్పుడు మన తమ్ముడు ఉన్నాడు కదరా అని గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి ఈ వక్తా దగ్గరికి ఈ గిలాది వాళ్ళు ఎక్కడికెళ్లారు టో టోబు అనే దేశం దగ్గరికి వెళ్లారు ఇప్పుడు ఏమంటున్నారు చూడండి నువ్వు మాకు నువ్వు వచ్చి మాకు అధిపతి వైయుండము ముందేమన్నారు నువ్వు వేష కుమారుడివి దేనికి పనికిరాని నీ తల్లి తండ్రి పుట్టుక సరిగ్గా కాదు నువ్వు మా దగ్గర ఆశిభాక్తులకు రావద్దు అని చెప్పి తరిమి కొట్టి అవమానించి హేళన చేసి ఇబ్బంది పెట్టి ఇరుకు చిన్న చూపు చూసి అనేక శ్రమలకు కారణమైనటువంటి తోగుట్టువులు అవసరం వచ్చే పట్టి ఉన్నారండి మాకు అధిపతి ఉంటుంది చూడండి మాకు నువ్వు అధిపతి ఎంతమందికి ఒక సమూహానికి ఒక గ్రూపుకి ఎంతో పెద్దలకి ఇద్దరికన్నా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు చిన్నలున్నారు సమకాలికులున్నారు కాని వారు ఎవరు చేయలేని పని ఇప్పుడు ఇతను చేస్తాడని చెప్పి ఒక రకమైనటువంటి భయం ధైర్యం వీళ్ళలో ఉన్న భయండి ధైర్యం కోసం ఎత్తుక్కుంటా పోయా జయించినాడి చూడండి యువతతో చెప్పిన అందుకు యువత మీరు నా ఎందుకు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోసివేసి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దకు రానేలా అన్నా నేను మనందరం కలిసి ఉన్నప్పుడు ఆస్తి మంట ఇచ్చారా నన్ను ఒక మనిషిగా చూశారా ఒక తమ్ముడుగా చూశారా ఒక తోగుట్టుగా చూసారా అసలు శత్రువైనా సరే మనిషిని కదా నన్ను ప్రేమించాలి కదా నా అవసరంతో ఒక రోజన్నా మీరు అనుకున్నారా నేను ఏమి తిన్నాను ఏమి తాగాను ఏ విధంగా ఉంటున్నాను ఏమి కనుక్కున్నానో మీరు ఒక రోజన్నా నన్ను పరామర్శించారా చేయలేరు కదా పాయిగా పగబట్టి నా తండ్రి ఇంటి నుంచి నన్ను పంపించేశారే నుండీ లేదని చెప్పి కొమ్మ లేక పోగబెట్టారే నన్ను ఈ రోజు మీకు శ్రమగలిగితే నేను గుర్తుకొచ్చానా నా దగ్గరకు వస్తారా మీరు ఇది న్యాయమేనా అన్నా అని చెప్పి ఇప్పుడు ఈ యొక్క అనే ఏ గిలాదు వాళ్ళతో గిలాదు పెద్దలతో మాట్లాడుతూ చూడండి అందుచేత నేను నీ అతకు మళ్లీ వచ్చి తిమ్మి మాతో కూడా వచ్చి అమ్మో చేయుము అంటే వీళ్ళు ఎవరు ఇస్రాయేలీలు ఇస్రాయేలీ అమోనీలు అనేవారు ఏం చేయబోతున్నారు యుద్ధం చేయబోతున్నారు కాబట్టి వీళ్ళు చూడండి నీవు మాత్రం కూడా వచ్చి అమోనీలతో యుద్ధము చేసి చేసిన గిలాజ్ నివాసుమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని అయ్యా మా బలము సరిపోవు మా తెలివితేటలు సరిపోవు మా బలము మా తెలివితేటలు ఎంతవరకు పనిచేసింది ఏంటంటే నిన్న ఇక్కడ నుంచి అక్రమంగా తోసివేయడానికి ఇక్కడ నుంచి పంపించి వేయడానికి నువ్వు ఎక్కడ ఓటా పోతావో మాకెక్కడ తక్కువ వద్దు అనే ఒక ఆలోచనతో నిన్ను మా దగ్గర నుంచి మేము వెళ్ళగొట్టేం గాని తప్పుడు మాకు ఆపదొచ్చింది నువ్వేంటో తెలిసింది కాబట్టి నువ్వు మాకు సహాయం చేయాలి నువ్వొచ్చి ఆ అమోనియన్తో యుద్ధం చేసి మా అందరి మీద నువ్వు అధిపతివి ఏమంటున్నారండి దేనికి పనికిరాని స్థితి నుంచి ఏ స్థితిస్తున్నారు స్థితిస్తున్నారు మాకు అధిపతివి నువ్వే నీ పుటక సరిగ్గా లేదని ముందు పంపించేశారు ఈ రోజు ఏమంటున్నారు మా మీద అధికారి అధిపతి నువ్వు ఎట్లా చెప్పేట్లా ఒక అధికారి కింద పనిచేసిన వాడికి రే మంచి ఎత్తురా శుభ్రంగా కూడు కుర్చీ నేను ప్రయాణానికి వెళ్తానని సిద్ధపరచుకోహనాన్ని ఆయనని ఏ విధంగా సాగించుకుంటాడు నువ్వు ఆ విధంగా మా మీద అధికారిగా ఉండు ను ఏ పని చెప్తే ఆ పని చేస్తావు నువ్వు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటాం కాలబేరానికి వచ్చారు తండ్రి ఇంత ఆస్తి లేదని ఏమి వద్దని ఏమి లేదని కనీసం కట్టుకున్న బట్టలు కూడా తీసుకున్నాడో తీసుకోలేదో తెలియదు హారిపోయాడండి అక్కడ ఉండలేక నాకు అని చెప్పి వీళ్ళ వైపు చూసి వీళ్ళు టార్చర్ కి వీళ్ళు పెట్టే ఇబ్బందులకి వీళ్ళు చూసే చిన్న మనసు విరిగిపోయి నలిగిపోయి నేను ఇక్కడ ఉండను ఇక్కడ ఉండలేను అని చెప్పి దూరంగా పోయి పారిపోయి ఎక్కడో పచ్చుతుంటే నీ అవసరానికి ఇక్కడ వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు నా మీద అధిపతి గల నువ్వు యుద్ధం చేయాలిరా అని ఏమంటున్నారు బ్రతీలాడుకుంటున్నారు కాలి బేరానికి వస్తున్నారు చూడండి అందుకు యువత తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చింది నువ్వు అధికారి అవుదు అని యువత అందుకు యువత అమోనీలతో యుద్ధం చేయటం మీరు నన్ను గిలాలకు తిరిగి తీసుకుని పోదట చూడండి ఇక్కడేమంటున్నాడు చూడండి ఇక్కడేమంటున్నాడు ఏమని గమనించాలా ఇక్కడేమంటున్నాడు ఇక్కడేమంటున్నాడు అందుకు యువత అమ్మోనీ యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాలు తిరిగి తీసుకొని పోయిన మీదట యుహో వారిని నా అప్పగించిన ఎడల నేను మీకు ప్రధాని మీరు నా కోసం వచ్చారు మీరు నన్ను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు యుద్ధం చేయాలని చెప్పి అడుగుతున్నారు బానే ఉంది ఒకవేళ యహోవాళ్ళకి నాకు వాళ్ళని అప్పచెప్పారు అనుకో అమోని అప్పచెప్పాడు అనుకో యహోవా వాళ్ళ మీద విజయాన్ని సాధించాను అనుకో విజయం సాధించిన తర్వాత కూడా నేను మీ మీద అధిపతిగా ఉంటానా అవసరం వచ్చి అక్కరం తీర్చుకొని వెనక్కి వెళ్ళిపోతారా ఎంత మంచి ఆలోచన పైగా ఎవరి మీద ఆధారపడ్డాడు ఈ యోగ యుహో మీద దేవుని మీద ఆధారపడ్డాడు యుహోవ మీద ఆధారపడ్డాడు ఇతని బలము చూసుకోలేదు ఇతని జ్ఞానం చూసుకోలేదు ఇతని పరాక్రమము చూసుకోలేదు ఇతని దేహ దారుణ్యం చూసుకోలేదు గాని ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఇతను దేనికి పనికి వాడైనా ఇతను పుట్టక మంచిగా లేకపోయినా ఇతని తల్లి పుట్టుక సరిగా లేకపోయినా ఇతన్ని ఎవడు ఆదరించకపోయినా దూరంగా ఏడు ఒకడే బ్రతున్నా అల్లరి ముఖంతో ఉన్నా ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు యోహోర్ మీద ఆధారపడ్డాడు వాళ్ళందరు పెద్ద సమూహంగా ఒక చోటే నిస్తున్నారు కానీ ఒక చోటే నివసిస్తా ఉన్నారు కాని వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి గాని కాని వాళ్ళలో ఎవరు లేరు హోవా లేని కారణం చేత ఒక్కడైనా దూరంగా ఉన్నా ఇతను బలాన్ని నమ్ముకొని వాళ్ళు వచ్చారు కానీ ఇతను ఇతని బలం మీద నమ్ముకోలేదు ఇతని పరాక్రమాన్ని ఇతను చూసుకోలేదు గాని ఇతను ఎవరి ఆధారపడ్డాడు ఎవరి ఆశపడ్డాడు యూహో మీద యోహోవ కనుక నన్ను నాకు నా చేతులకి వాడి అమూల్యాన్ని గనక అప్పగిస్తే వాళ్ళ నాకు విజయాన్ని గనక అప్పగిస్తే అప్పుడు నేను మీ మీద అలిబంధనవుతానా వాళ్ళ సంఖ్య పెద్దది అమౌల్యండి వాళ్ళ తరుముకు వస్తా ఉన్నారు నేను ఒక్కే నేను యుద్ధం చేస్తా కానీ నేను నా యుద్ధాన్ని సహకరించే వాళ్ళు ఏ లేదంటే ఏమో తండ్రి నన్ను గనక నాన్ను గనక నా చే అమోలి నా చేతికి అప్పగిస్తే నాకు వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తే నేను మాట తప్పుకోకుండా మీరు నన్ను అధిపతిగా యజమానిగా మీరు స్వీకరిస్తారా గట్టిగా అడుగుతున్నాడు తెలివిగా మాట్లాడుతున్నాడు ఈ తెలివికి కారణం ఏంటంటే ఇతనికి మనం ఇక్కడ వరకు చదువుకున్న లేఖనాలను బట్టి ఇతను యుహోవా కనుషన ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని సహవాసానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి యుహోవా గుర్తుకొచ్చాడు వాళ్ళే ఇతర బలం దగ్గర చూసి ఇతర బలా బలాన్ని బట్టి ఇతను పరాక్రమవంతుడు కాబట్టి ఇతరు దేహాది బాగా ఉంది కాబట్టి పరాక్రమము బాగ్యము ఉంది కాబట్టి వీడు వాళ్ళు ఏమైనా చేయగలుగుతాడని చెప్పి ఆ జనాంగం కూడా ఒక్కరి దగ్గర పోస్తే ఈ ఒక్కడు ఎవరి మీద ఆశపడ్డారండి ఎవరిని నమ్ముకున్నారండి దేవుడిని వ్యూహోం మీద ఆశపడ్డాడు హలెయ హెలుయా అలెయ చాలా మంచి మాట దేవుని మీద ఆధారపడ్డాడు ఇతని స్వా ఇతని సొంత శక్తి గాని బలాన్ని గాని దేహాన్ని గానీ పరాక్రమాన్ని గానీ చూసి ఇతను గర్వపడలేదు ఇతను పుట్టుక గర్వించదగిందేనా కాదు ఇతన ఆస్తి ఉన్నవాడా కాదు ఇతరేమ సమాజంలో లెక్క ఉన్నవాడా సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నవాడా కాదు పారిపోయిచ్చాడు ఒక ప్రాంతం నుంచి ఒక దూరం నుంచి పారిపోయిచ్చాడు వాళ్ళతో నాకు వద్దే అని అనుకుంటే ఇది ఎక్కడున్నాడో కూడా వాళ్ళు తెలియకుండా ఉండడం కోసం దూరం వెళ్తే ఎక్కడున్నాడు ఎత్తుక్కుంటా వచ్చి అయ్యా నువ్వు రా మా మీద అధిపతి ఉండు గాని ను మా మీద అధికారిగా ఉండు గాని మమ్మల్ని ఏరుదు రా వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేయి వాళ్ళు నువ్వు లేకపోతే మేము నాశనం అయిపోతాం అని ఈ అబోనీలు ఈ ఇస్రాయ్యి ఈ ప్రజలు ఎవరి మీద ఒక మనిషిని ఆశ్రయించారు గాని దేవుణ్ణి ఆశ్రయించలేదు దేవుణ్ణి ఆశ్రయించుంటే ఏ విధంగా ఉండేదో ఒక మనిషిని చూసి ఒక మనిషిలో ఉన్న బలాన్ని చూసి పరాక్రమాన్ని చూసి రాను అయితే వాళ్ళ మీద యుద్ధం చేస్తావరా అని చెప్పి వచ్చారు గానీ ఇతనైతే వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా అని నా కాళ్ళ దగ్గరికి వచ్చారని గర్వపడలా యహో తండ్రి గనక నా చేతికి ఆ అమోనియల్ అక్కచిస్తే నేను మీ మీద అప్పుడు కూడా అధికారిగా ఉంటాను మీరు అవసరం కోసం వచ్చారా అవసరం తీర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ నన్ను కూరలో కరివే ప్రావం చూసినట్టు మంచి చక్కని జ్ఞానంతో ఆలోచనతో దేవుడు యువతం వల్ల మాట్లాడుతున్నారు చూద్దాం కొంచెం కిందకొచ్చిన తర్వాత అని గిలాదు పెద్దలు అడుగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము మీ మాట చొప్పున చేయదు యోహోవా మన యువయుల మధ్య సాక్షిగా ఉండును గానీతత్వం అనేది దేవుడు గురించి మాట్లాడేడు కాబట్టి ఇప్పుడు దేవుడు సాక్షిని పెడుతున్నారండి అప్పుడు కూడా నువ్వే ఉంది కదయ్యా మాట తప్పు దేవుడిని కప్పచిస్తే దేవుడే నీకు నాకు సాక్షిగా ఉంటాడు చూడండి ఎంత దిగొచ్చారో వాడిని కాబట్టి యువత గిలాదు పెద్దలతో కాబట్టి యువక్త గిలాదు పెద్దలతో కూడా జనులు తమకు ప్రధానుగా అధిపతునిగాను అతన్ని నియమించుకున్నారు అతని పుట్టుకను బట్టి ఇంట్లో నుంచి గెంటి వేసారు ఈరోజు దూరం ఉన్న వాడిని ఎత్తుకుంటూ పోయి అధిపత్యం చేసుకున్నారు అప్పుడు యోహో సన్నిధిలో తన సంగతంత వినిపించారు యువక్త ఏం చేశాడు తీసుకెళ్లే మా వాళ్ళందరూ ఎట్లా కొడదాం వాళ్ళని ఏ విధంగా చుట్టుముడదాం ఎట్లా వాళ్ళని ఎటువంటి ఆయుధాన్ని మనకు కావాలి ఏం చేసుకుంటే బాగుంటది మనకేం తక్కువ ఉంది మన జనాభా యుద్ధమైంది వాళ్ళ జనాభా ఎంత ఏ విధంగా మనం మరి యుద్ధాన్ని చేయాలి యుద్ధ సహసం ఏ విధంగా చేయాలి దానికి సంబంధించినటువంటి మరి ప్రణాళిక వాటి కోసం అతని ఇష్టపడ్ల అతని ప్రణాళిక అతను ఏ విధంగా యుద్ధం చేయాలో ఏమి చేయాలో ఎవరి దగ్గరండి దేవుని సన్నిధియుత పోయి మోకరించి అయ్యా నా స్థితిది మళ్ళా నా మనలో చాల తీసుకుని ఉన్నాడు నన్ను ఏం చేయమంటావు దేవుడిని అడిగాడండి దేవుడిని అడిగాడు దేవుడిని అడిగాడు ఆఖరికి మరి ఈ విధంగా కిందకు వస్తూ వస్తూ వస్తూ వస్తూ ఉన్న క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుంది అని అనంటే దేవుడు కచ్చితంగా అమోని మీద మరి అమోని యోగ చెప్తారు కిందకు వస్తా ఉంటే మీరు ముప్పై వరకు ఎలా అట్లా చదువుకుంటా చదువుకుంటా అయితే టైం లేదు కాబట్టి చెప్తున్నాను ఆ కిందకెళ్ళను ఆ ఎక్కితే మీకు అర్థమవుతుంది చక్కగా లేఖనాలు నిజంగానే యువ దయ వల్ల ఏం ఇతను విజయాన్ని పొందుతాడు ఇంతవరకు చదువుకున్న లేఖనాన్ని బట్టి ప్రియా దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డలారా మనం గమనించుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఒక చిన్న మందగా చిన్న గుంపుగా ఉండొచ్చు బయట అన్నిలు దేవుణ్ణి ఎరగని వారు ఆ సమూహము వలే ఆ అందరూ కలిసి ఎట్లయితే ఉన్నారో ఒక చోట అట్లా ఉండి యువత చిన్న మందలాగా ఒక్కడేలాగా మనం ఇక్కడ సన్నిధిలో చేరుండొచ్చు గానీ వాళ్ళందరి మీద దేవుడు నీకు విజయాన్ని శీఘ్రముగా అనుగ్రహిస్తాడు హలెయ హలెయ ఆమె మీకందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు ఏ విధంగా అనుగ్రహిస్తాడంటే మీరు దేవుని మాటలు విని దేవునికి లోబడి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా కనుక మీరు దేవుడికి సమర్పించుకుని ఉంటే మీ ద్వారా అనేకమైనటువంటి అన్యజనులకి స్వార్థ ప్రకటించబడుతుంది సువార్థ పెడుతుంది అట్లా ప్రేమ చేత మీరు కూడా దేవుడి శరీరంలోకి అనేకుల్ని తీసుకొని పోగు చేసుకుని వచ్చి మీరు వాళ్ళందరికీ కూడా ఒక ప్రధాన కాపరికి మనమందరం మరి ఆయనకు సైనికుల్లాగా మనకి మన సంఘం సైనికుల్లాగా తయారయ్యి దేవునికి ఎదుర్కొనేవారు లాగా అంటాం అంతేగాని ఇక్కడ చూడండి మొట్టమొదటి ఉధ్యాలు చూసుకుంటే పరాక్రమము బలహ్యుడు మనం మన పరాక్రమము మన బలం ఎంతో కాలం పంచే ఎందుకంటే ఒక దినం వస్తుంది నీలో ఎంత పరాక్రమం ఉన్నా ఎంత బలం ఉన్నా సడన్ గా మనం చనిపోవాల్సి చనిపోతే చనిపోవటం ఎవరైనా చనిపోతారు అందరూ చనిపోవాల్సిందే కానీ దేవుణ్ణి ఎరగక చనిపోతే దేవుడు మనలో లేకుండా చనిపోతే మట్టి అయిపోతే మన అయిపోతే దేవుని స్థుతించదండి మనం మట్టి స్థుతించదు నీవు ఉద్యోగంగా ఉన్నప్పుడే నీ బలాన్ని బట్టి కాదు నీ దేహ దారోగ్యాన్ని బట్టి కాదు నీకున్న ఆస్తి బట్టి కాదు నీకున్నటువంటి మరి ఆ గుర్రాని బట్టి కాదు కాని దేవుని బట్టి నువ్వు అతిశయపడాలి దేవుడేని బలం అనుకోవాలి దేవుడేని పరాక్రమం అని ఆ విధంగా మనం జీవించాల రెండోది ఏంటంటే వేష కుమారుడు నీ పు నీ పుట్టుక ఎలా ఉంది నువ్వు ఎలా పుట్టావు నీ పాప నువ్వు పాప మనుషులందరూ పాపంతోనే పుట్టారు పాపంలోనే బతుతున్నారు పాపంలో వచ్చి జీతాన్ని పొందుకుంటున్నారు కదండి ప్రతి ఒక్కరూ సరిపోవాల్సిందే నీ పుట్టుక ఎలా ఉంది నీ తండ్రి ఎలా జీవించాడు నీ తల్లి ఎలా జీవించింది నీ పుట్టుక ఎలా ఉంది అని దేవుడు చూడడండి నీది ఏ స్థితి అయినా నీ ఎంత ఘోర పాపమైనా ను ఎంత ఘోర పాప పాపకరమైన జీవితంలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు ఉన్నా దేవుడి కరు దృష్టి నీ మీద ఉంటుంది దేవుడు రే అంత చాచి నీ వైపు చేతులు చాపి అయ్యా నీ సంపూర్ణంగా సమర్పించుకోవా అని అడుగుతున్నాడు హృదయం వాకిట దేవుడు ఉండి తట్టుతూ నా నా స్వరము ఎవడైతే విని తలుపు తీస్తారో వాడు నాతోనూ నేను కలిసి భోజనం చేద్దాం ఎవరన్నా ఈ లోకంలో అనేక మంది వచ్చి తలుపు తీస్తారు గాని అనేక మంది వచ్చి మనల్ని ఆశ్రయిస్తారు గాని మన సహాయాన్ని కోరుతారు గాని అది వాళ్ళ అవసరం కోసం వాళ్ళక్కడ కోసం కాని దేవుడే ఉంటాడంటే నువ్వు ఆకలితో ఉన్నావేమో నువ్వు తరుగుది నా సోర మీను నువ్వు తరుగుది నేను నీకు భోజనం పెడతాను నువ్వు నేను కలిసి భోజనం చేద్దాం దేవుడు ఎంత ఫేమస్ స్వరూపి కాకపోతే నీ గురించి ఆలోచిస్తాడండి ఇంకా ఇంకా చూస్తే తండ్రి ఇంత స్వాస్థము లేదు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థమే కాయమన సంపాదన అంతా పరలోకంలో ఉండాలి గిలాలు ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి గిలాదికి జరిగిందంటే గిలాలు ఇస్తుందంటే యువతకి ఏం జరిగిందంటే యూహో తండ్రి మంచి మంచి మరి బహుమానాన్ని దయచేసాడు వాళ్ళ మీద అధికారాన్ని ఇచ్చాడు ఎవరైతే తీసేశారో ఎవరైతే చిల్లూ చూసారో వాళ్ళందరి మీద అధికారిగా అధిపతిగా ఏమి కాబట్టియ సంగతులారా ప్రియాని బిడ్డలారా మనం నాశం చేసుకోవాల్సింది మన దేవుడు యోస్థా ఎటువంటి ఇచ్చాడో ఎటువంటి ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చాడో దేవుడు మన పట్ల కూడా ఆత్మల రక్షణ ఎడల మనకట్టి విజయాన్ని అనుగ్రహించిన దాకా మీరు బాప్తీస్ తీసుకున్నారు సంతోషుడే మీలో ఎవరైనా బాక్తీస్సు తీసుకోకుంటే బాప్తీసానికి పడాలి అనే ఉద్దేశంతో మాట్లాడాలనుకున్నాం అయితే మీరందరూ బాప్తీసం తీసుకున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కూడా కనీసం ఇద్దరికి జన్మనివ్వాలి కనీసం ఇద్దరికి జన్మనివ్వాలి ఎటువంటి జన్మ ఫిజికల్ గా ఏదో మన పిల్లల మాకున్నారండి పిల్లలంటే కాదు ఆత్మీయ బిడ్డలను కనాలి బిడ్డలు లేకపోతే ఏమంటారు ఏమంటారు బిడ్డలు లేకపోతే అంటారు కదా మనం కూడా ఆధ్యాత్మిక గుడ్రురాలి మనం మనం దాన్ని కరిగి ఉంటాం మనకి మంచిది కానే కాదు మనం ఏంటంటే మనం కూడా ఆ ఆ ప్రస వేదన కావాలి నువ్వొచ్చో నీ భార్య ఏది నువ్వొచ్చో నీ భర్త మీ ఇద్దరు వచ్చేవారు మీ పిల్లలేని అంటే భార్య వదిలిపెట్టి ఒక తల్లి ఒక తండ్రి తల్లి ఇద్దరు దేవుళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్లి పిల్లలు ఇక్కడే లోకంలో పడిపోయి వాళ్ళ పెంపకం బాగవుతా ఈ లోకంలో పడిపోతే నువ్వు సంతోషం ఉంటావా మొట్టమొదటి నువ్వు మారాలి నీ బారి మారాలి నీ భర్త మారాలి నీ కుటుంబం మారాలి నీ బంధువులు మారాలి నీ చుట్టాలు మారాలి నీ గ్రామం మారాలి నీ మండలం మారాలి కాబట్టి నువ్వేం చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేయాలి యోగత ప్రార్థన చేశాడు దేవునికి యోగత ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు నీ యుద్ధం ఎవరి మీద నీ యుద్ధము ఈ లోకం మీద ఈ లోకంలో నీకు జయం కలగాలి అంటే ఈ లోకం మీద నీకు పరాక్రమవంతుడు పేరు తెచ్చుకోవాలి అన్నంటే ప్రార్థన అనేటువంటి ఆయుధము నువ్వు కలిగి ఉండాలి నువ్వు అనుక్షణము దేవుని మీద ఆధారపడాలి నువ్వు అనుక్షణం మోకరించి దేవుని చూడాలి నీకు ఆకలిసింది నువ్వు చూడాల్సింది వంట గది కాదు నీకు ఆకలి కలిగింది నువ్వు చూడాల్సింది నువ్వు ఏ వండేరాదు దేవుని వైపు చూడాలా దేవునికి కూడా ఆకలి కలిగింది సాతాను వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చూసుకొని తినరాదా అని ఉన్నప్పుడు దేవుడు దాని వైపు చూడాల దేవుడు తండ్రి వైపు చూశాడు సాతాను ని అనగదొక్కాడు పారిపోయింది నుంచి నీ గ్రామంలో అనేక మంది సాతాను పీడించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది సాతాన్ మీద నీకు అధికారం కావాలా వద్దా నువ్వు ప్రార్థన చేసిన వద్దా సాతాను తాడిపోవాలా వద్దా పోవాలి అని అంటే నీకు ప్రార్థననే ఆయుధం నీ దగ్గర నీకు ప్రార్థననే శక్తి ఉండాలా ఏదో ప్రార్థన పెట్టారు వచ్చాను దేవుడు నమ్ముకున్నాను వెళ్ళిపోయాను అంటే కాదు కాదు నువ్వేం చేయాలి ఏంటంటే యోక్త ఎటువంటి పరాక్రమవంతుడైనా బలాధ్యుడైన దేవుని వైపు చూసి విజయాన్ని సాధించాడు నీవు బలమైన బలహీనరాలు అయినా నీ పుట్టుక సరిగా లేకపోయినా నువ్వు ఆస్తిమంతుడి కాకపోయినా నువ్వు అందగాడిని కాకపోయినా నీకు జనంలో విలువ లేకపోయినా నువ్వు దేవుని గనక కలిగి ఉంటే నువ్వు అనేక అన్ని జనుల మీద దేవుని ఎరగని వారి మీద నువ్వు అధికారి నువ్వు కాపరే అవుతావు వాళ్ళందరూ నీ తో నీకు దేవుడి మార్గం చూపిస్తాడు దేవుడు చూపించిన మార్గంలో నువ్వు ఉండడం వల్ల నువ్వు ప్రవర్తిస్తావు నువ్వు పరిశుద్ధాలు మారే వరాన్ని పొందుకుంటావు మంచి ఫలాలని ఫలిస్తావు అలాంటి ఫలాన్ని ఫలించి నువ్వు వాళ్ళకి అధిపతి ఇవ్వవు నువ్వు ఆ విధంగా ఉండాలి అని నీకు నాకు ప్రార్థన జీవితం అవసరం ఒకరిని బట్టి ఒకరు ఆదరించుకుంటూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఒకరిని ఒకరు రేపుకుంటూ దేంట్లో మరింత పాటలు పాలటంలో మరింత ప్రార్థన చేయటంలో మరి ఎక్కువగా కూడుకోవటంలో మరి ఎక్కువగా సహవాసం చేయటంలో దేవుడితో మనం ఒకరినొకరు రేపుకోవాలా రెచ్చగొట్టుకోవాలా అరే నువ్వు ఎంత ప్రార్థన చేసావు నేను అర్ధ గంట నేను గంట చేస్తున్నా నువ్వు కూడా రెండు గంటలు చేద్దాం రా అని ఒకరినొకడు రేపుకోవాలా రచ్చగొట్టుకోవాలా మరింత ఎక్కువగా ఎక్కువ దేవుని సన్నిధిలో మనం గడిపేవారిలాగా ఉండాలా ఆ విధంగా ఉంటే ఏమవుతానంటే యువత పుట్టుకని దేవుడు చూడాల యువత ఆస్తిపాక్సులను చూడాల యువత బలాన్ని దేవుడు చూడాల యువత స్థితి ఏ విధంగా ఉందో చూశాము యోత్ ఏ విధంగా ఏ విధంగా విజయాన్ని సాధించాడో చూశాం ప్రియా దేవుడు వెళ్ళాలా అలాంటి విజయం నీకు నాకు కావాలి అంటే ఈ కడవరి కాలంలో దేవుని కాపుదల దేవునితో సహవాసం దేవుడితో నిత్యము ప్రార్థన మనకు అలాంటి లక్షణాలన్నీ దేవుడి ఆయన మనకి మన కుటుంబాలకి మన ప్రాంతానికి అనుగ్రహించు దాకా ఆమె మరి దేవుడి కొన్ని మాటలు తన వినికిడిలో జీవించి ఆశీర్వదించున్న మరి ఈ సమయానికి పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు మరి ముఖ్యంగా పయ్య ఫాస్టర్ గారికి సురేష్ ఫాస్టర్ గారికి నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి దూరం వచ్చి నన్ను తీసుకొని మీ మధ్య నిలబెట్టుకొని నాకు కూడా ఈ పరిచర్యలో నన్ను బాలుగా చేసినందుకు వీరికి దేవునికి ఎందుగా నా హృదయపూర్వకమైన వందనాలు మరి మేము మీరు చేసే పరిచర్య కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్య మరి దీని ద్వారా నన్ను ఇంత బలపరుస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎస్ఎఫ్ చంద్రశేఖర్ గారికి మరి మాతోటి సహవాసులు సహోదరులైనటువంటి మరి బ్రదర్స్ మునేస్మస్ గారు విజయభాస్కర్ గారు సంపత్ గారికి కూడా నేను నిండు వందనాలు తీసుకుంటా మరి ఇంకా బాగా అందరికి సేవ ఈ విధంగా మారుమూల గ్రామాలకి వెళ్ళి స్వార్థ నందన్ ప్రాంతానికి ఇంకా మేము పరిచయ చేయగాల గురించి మా పరిచర్య గురించి దేవుళ్ళు దినదిన మేము అభివృద్ధి చెందడానికి నిత్యం మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మరి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి మీకు ఇప్పటివరకు ఓపిక కానీ మీకు నిండు వందనాలు